శ్రీ గురుశో నమే ఓం శ్రుతిస్మృతిపరాణానామాలయ భగవత్పాదశంకరం లోకశంకరేగకరం వాక్యం సత్యం ప్రియహిత స్వాధ్యాయాభ్యసనై తప ఉచ్యే ఇదే చెప్పాలి కదా అంతకు ముందు శ్లోకం చిన్న పేరా మిగిలి ఉన్నదిజగురు శౌజమాజవం బ్రహ్మచర్య హింసాచ శారీరం తప ఉచ్యతే సో శారీరం తప అంటే శరీరం నిర్వధ్యం తప శరీరంతో నిర్వహించబడే తపస్సు అంటే శరీరం ఒక్కటే ఉండదు పక్కనే వాయింద్రియము మనస్సు కూడా ఉంటాయి శరీరం తనంత తాను ఏదైనా చేయలేదు కదా కాబట్టి శారీర శబ్దానికి అర్థం ఏంటంటే శరీర ప్రధాన అని అంటున్నారు శరీరం ప్రధాన శరీరం ప్రధానంగా ఉంటుంది అయితే సర్వైరేవ కార్యకరణై కత్రాది సాధ్యం శారీరం తప ఉచ్యతే అక్కడి వరకు వచ్చింది కదా తస్య హేతవ ఇతి వక్ష్యతే అయితే ఇంకా ఇరవై పదిహేను శ్లోకం వానమయం తపాహ తపస్సు చేసుకునే మనం హిమాలయాలకి అక్కడికి పరుగులు చేయనక్కర్లేదు కాశీ కాశీ వెళ్ళేస్త చాలా కాశీ వెళ్ళి ఇన్ఫెక్షన్ లేకుండా రాగలిగితే నీటి పుణ్యాత్మక చాలా కష్టంగా చాలా కలుషితంగా ఉంటాయి ఎండ కాలుష్యం కొద్దిగా ఈ ప్రశ్న తగ్గింది అని మనం ఇక్కడికి శివానంద ఆశ్రమానికి వస్తుంటే రోడ్డు మీద పారేసి అక్కడ ఎలా పడితే అలా ఎంత కష్మలంగా ఉన్నాయో చోట కాసి దీనికి నాలుగు రోజులు ఎక్కువ కష్టమలంగా ఉంటుంది ఎంత తపస్సు చేస్తారు సో కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు చేస్తారు కాబట్టి పగులు తీసే లోపు ప్రయత్నం కాదు మనం ఉన్న చోట ఉన్న కూర్చొని తపస్సు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మతము లేక ధర్మము అనే దాంట్లో రెండు స్థాయిలు ఉంటాయి ఒక స్థాయి కేవలము బాహ్యము అంటే రిచువల్స్ అంటే కర్మలు పూజాధికము పూజాది కర్మలు తర్వాత తీర్థయాత్రలు నదీ స్నానములు దాన ధర్మములు కర్మలు బాహ్యంగా మనం చేస్తుంది వాళ్ళకైనా కొంచెం చందా ఇవ్వడం గర్భం చేయడం డబ్బు ఇవ్వడం లేకపోతే వస్తువు వాహనాదు వస్తువే వాహనాలి వస్తువులు ఇవ్వడం కొంతమంది అయితే దసలు నిలువులు షేరు షేరు మావు కసలు సో మొత్తానికి ఏదో పూర్వకాలం బాక్టర్ సిస్టమ్ ఉన్నప్పుడు కసలు నిలువులు ఇచ్చి వాళ్ళు వాళ్ళు జనం వాడుతున్నారు ఈ రోజుల్లో మీరు గసలు నిలువులు ఇస్తామంటే తీసుకునే వాళ్ళు ఎవరు ప్రాసెస్డ్ ప్రసల్ని ప్రాసెస్డ్ నిలువుల్ని అమెజాన్ దాటి ఇందు వాళ్ళు అమెజాన్ ఫ్యాక్టరీలో అమ్ముతున్నాడు అమ్ముకుంటారు అంటే దాన్ని మీరు ఇచ్చిన ప్రసలు పుచ్చుకుంటారా పైసలు ఇచ్చేస్తే అలా ప్రసలు కావాలో నిలువలు కాలో ఇలాంటి శాస్త్ర వ్యవహారం నడిపి రోజులు కాదు సందర్భానుసారంగా ధర్మం అనేది మారుతుంది కాబట్టి ఈ నాలుగు దేవుటి నాలుగు పూజాది కర్మలు తీర్థయాత్రాధికములు నదీ స్నానములు దాన ధర్మములు అనే ఏవైతే లోకంలో ప్రసిద్ధిగా ఉన్నాయో ఇవి మతము యొక్క ఒక అంగము బాహ్యమై అయితే మొత్తం సమాజాన్ని నేను చూసినట్లయితే అందరూ దాంట్లోనే ఫిక్స్డ్ అయి ఉన్నట్టుగా మనకి తెలిసిపోతాం దీనిని వివేకానంద స్వామి మొదలైన మహాత్ములు దీనిని ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ ధర్మ వర్ణించారు చాలా పాదు ప్రా చాలా ప్రాథమికమైన స్థాయి తప్ప అది ఉన్నతమైన స్థాయి కాదు ఒక మహాత్మను అన్నారు ఈ స్థాయిని మనం చిన్న పనులలోనూ మనం దాన్ని అనుష్ఠించి వీలైనంత దానికంటే పై స్థాయికి వెళ్ళిపోవాలి అని చెప్పారు సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు నేను ఈ స్థాయిని పూసేసి దానికంటే పై స్థాయికి వెళ్ళిపో దానికంటే పవిత్ర ఏంటంటే అనంతరము ఇదంతా బాహ్యము కదా అనంతరం అంటే అంత హృదయము రెండు ఆ స్వచ్ఛ పవిత్రమైన గుణములను కలిగి ఉండటం భక్తులు అక్కడ నెలవారు అంటే ఈ నాలుగు చేసేవాడు భక్తులు లోకంలో ప్రసిద్ధి ఇది పూజాధికము తీర్థయాత్రాధికము నదీ స్నానాధికము దాన ధర్మాలు చేసేవాడు భక్తులు ఈ భక్తి ఛానల్స్ నాకు వన్ ఛానల్ గురించి అంటలేదు భక్తి రిలేటెడ్ ఛానల్స్ కలిసి నిర్మాణం చేసినటువంటిది అయితే మన లోకంలో పేదాధిపతులు ధర్మాధిపతులు మతాధిపతులు మఠాధిపతులు భక్తలు ప్రభక్తలు వీళ్ళందరూ కలిసి తయారు చేసినటువంటి ఒక స్కీమ్ అలా ఉంది అది వెరీ అత్యంత ప్రాథమికమైనది వెరీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ధర్మ సెకండ్ లెవెల్ ఆఫ్ ధర్మ ఏంటి భక్తులంగా ఉంటే అధ్వేష్ట సర్వభూతానం మైత్ర అని మొదలవు అంటే ఏ ప్రాణులను హింసించకూడదు అందరే కదా మృత్యీభావము దయా సర్వము కలిగి ఉంటుత ఏంటో ఆ రకంగా ఇంకా చాలా మాత్రమే అనుష్ఠించుతా కామ్య కర్మలను విడిచిపెచ్చుతా ఆ నిత్య కూడా పవలందరూ ఆసక్తి లేకుండా అనుష్ఠించుతా ఏదో దానికి కర్మయోగము ఆ యోగము అనే పరిభాష ప్రవేశించి కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అనే ఆగుహంగా అభిందపరుస్తుంది ఇది ఆంతరం ఈ వాంగ్మయ తపహ అన్నది అన్నది కూడా ఇవన్నీ కూడా శారీర తపస్సుని మనం చూసాం దాంట్లో ఈ బాహ్యమైనటువంటి ధర్మము ముఖ అంశమే కలదు దాంట్లో ఇక్కడ భగవద్గీతలో చెప్పే తపస్సు ప్రాథమిక స్థాయి నుంచి రెండవ స్థాయికి వచ్చేసింది ఇప్పటికే శారీరక పహానతోటే అది ప్రాథమిక స్థాయిని దాచేసి ఉన్నత స్థాయికి వచ్చింది ఇంకా వాంగ్మయంత పహా దగ్గరకునేప్పటికీ పూర్తిగా ఉన్నత స్థాయిలో శ్రీకృష్ణ భగవానుడు మనల్ని బోధిస్తున్నాడు మనకి బోధిస్తున్నాడు కాబట్టి మీరు ఎన్ని రిజ్యువల్స్ చేశారు ఎన్ని తీర్థయాత్రలు చేశారు అన్నది దట్ ఫస్ట్ లెవెల్ ఇప్పుడు మాట్లాడేది మాత్రం సెకండ్ లెవెల్ మీరు దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేసుకుని దీని నుంచి దాంట్లో ప్రశ్నలు దాని నుంచి దీంట్లోకి ప్రశ్నలు మీరు వేయడానికి మీరు ఉండదు మీరు అర్థం చేసుకుని మీరు దాన్ని ఆకలింప చేసుకోవాల్సి ఉంటుంది పోతే ఇక్కడ వాణ్మయంతో ఈ తపస్సు చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంకో కూర్చొని చేయొచ్చు ఆ తపస్సు మీరు మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లవాళ్ళతే మళ్ళీ నిద్రపోయే వరకు మీరు మాట్లాడేటువంటి ఆ సిస్టమ్ మీరు పరిశీలించాల్సి ఉంటుంది ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎంత తక్కువగా మాట్లాడుతున్నారు మీకు కంఠం నొప్పి అంటే ఎవరు ఎరగదు కాబట్టి ఊరికి అలా మాట్లాడుతూ ఉంటారు నొప్పి వచ్చిన వాళ్ళు ఎక్కువ మాట్లాడారు ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ మాట్లాడడం అయిపోయిన తర్వాత దాని ఎఫర్ట్ కొంత కనపడుతుంది కాబట్టి చాలా మాత్రమే మాట్లాడుతుంది సో కంఠం పొచ్చిన తర్వాత ఎలాగో తప్పదు ఈ లోపలనే అభ్యాసం చేసుకుంటున్నప్పుడు మంచిది కదా తప్పేమి లేదు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారు ఎంత మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేటువంటి ఆ పరిస్థితిని మీరు పరిశీలించి చక్కదిద్దుకోగలుగుతారా ఉంటే చుట్టూ చూడడం ఎక్కడ ఏ దేవతలు ఉన్నారు ఎక్కడ పూజలు చేద్దాం ఉంటేనా ఇంకెప్పటికీ లోపలికి అంతర్ముఖులుగా ఉండాల్సిన అవసరం లేదు మీరు తెల్లవాట్లు వేస్తే రాత్రి నిద్రపోయే వరకు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు లక్షణాలు చెప్పి ఈ నాలుగు లక్షణాలు అన్నీ ఉండాలి కొన్ని ఉంటే సరిపడదు ఒకటి లేక రెండు లేక మూడు ఉంటే సరిపడదు నాలుగు కూడా ఉండి తీరాలి ఆ విధంగా మీరు అది తపస్సు అవుతుంది ఈ తపస్సుకి సాధనము లేని అక్కర్లేదు ఇటువంటి తపస్సు ఈ తపస్సుతో మేము పునమేసుకోవడము రీతి కలిగించవచ్చు మీరు దీనికోసం నదీ స్నానాలు చేయనక్కర్లేదు పరుగులు చేయటం లేదు పూజలు చేయట్లేదు ఏమీ చేయట్లేదు అది వేరే ప్రాథమిక స్థాయిని అనుకున్నాం కదా ఈ తపస్సు మీరు చేయగలరా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి మీరు మాట్లాడలేదు మీరు ఏమాట మాట్లాడినా అది ఇతరులకు మనస్సుకు క్లేషమును కలిగించరాదు అలా ఉండాలి ఇతరులకు ఉద్వేగమును కలిగించారు కొంతమంది పర్మనెంట్ గా పొగరుమోటు సిస్టమ్ లో ఉంటారు నోరు విప్పేరంటే హైదరవాడి మనస్సుని కష్టపడేట్లాగా మాట్లాడడం హైదరవాడిని అధినించేట్లాగా వాడిని కూక వేసేట్లాగా లేకపోతే కోప్పడి అలా ఉండడం అలా చేస్తారు ఇప్పుడు కారు డ్రైవర్ ఉన్నాయా వెళ్ళరానికి చేయాలని నిలబడి ఈ సంచి కార్లో పెట్టి అన్నారనుకోండి వాడు పెడతాడు ఇట్ బికాస్ జాబ్ కావాలి కాబట్టి పెడతాడు కానీ కడుపు లోపల లోపల తిప్పుకుంటాడు వీటికి పొగలేవుతాన్ని తిప్పుకుంటాడు టైట్ అండు సంచి పెడతాడు అలా కాకుండా ఏమో వెళ్ళరా ఈ సంచి పట్టుకొని మాకు లోపల పెట్టినా అని చెప్పారు అనుకోండి ఎంతో ప్రేమగా ఫీల్ అవుతారు ఒక ఆత్మీయ భావనను ఫీల్ అవుతారు అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుషమైన పొదజాలలను ప్రయోజించకుండా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ను ఉంటుంది కొంతమంది అసలు మాట్లాడడానికి ముందే ఆ ముఖ కవాళికలలోను వాటిలోను కోపము తాపము ఫ్రస్ట్రేషన్ అవుతారు అనేవన్నీ పరిటిస్తూ ఉంటారు కొంతమంది బాడీ లాంగ్వేజ్ చాలా పెయిన్ ఇతరులకి ఇబ్బంది కలిగించి ఇట్లా ఉంటుంది వాళ్ళకి వాళ్ళని ఏదైనా ఒక కోరిక కోరాలనే మనస్సు కనిపించినా ఆ బాడీ లాంగ్వేజ్ చూసి వాడికి దూరంగా పోతారుండ బట్ ఇక్కడ బాడీ లాంగ్వేజ్ కంటే కూడా వన్ సెప్ గోయింగ్ అహెడ్ మీరు మాట్లాడి మాట్లా ఉండాలి అనుద్వేగత ఇతరుల మనస్సుకి ఆందోళనను కలిగించే విధంగా ఉద్వేగం ఆందోళన కలిగించే విధంగా ఉండకూడదు అంటే మీరు కోపంతో పాపంతో మాట్లాడకూడదు ఏదైనా ఒక మాట చెప్పాల్సి వస్తే కొంచెం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే అది కూడా ప్రేమతో చెప్తేనే బాగుంటుంది ఒకప్పుడు ఆదినిష్ఠుతము మంచిది అంత్యనిష్ఠురము కంటే అనే మీరు ఉంటారు ఒకప్పుడు ఎదురువాళ్ళు ఏదైనా ఒక సహాయము కోరుతారు ఈ విధంగా మాకు చేసి అది చేయడమా లేకపోతే ముందే నో అని చెప్పడమా చేయడం మొదలుపెట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క యాటిచ్యూడ్ బాగులేక మధ్యలో దాన్ని మృతి పెట్టేయడమా లేకపోతే ముందేమో అని చెప్పడమా అది అది ఒకటి వ్యక్తిని గుర్తు ఆ వ్యక్తి సందర్భాన్ని బట్టి చూసి అతడు కొంచెం మతల మనిషి అయితే మతల భూ మనిషి ఉంటే ఏదో ఇంకోటి పెడతాడు ఏదో మనం సమస్య కల్పిస్తాడని ఆ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండి ఎందుతోటి మనం లాభం లేదని మీకు అనిపిస్తే ముందే నోన్ చెప్పేస్తారు కానీ ఆ నోన్ చెప్పడం మనకి ఎలా చెప్తారంటే మంచిగా ప్రేమగా అప్పుడు ఆయన న్యాచురల్ గానే కోపం వస్తుంది దాన్ని అభినిష్టురము తర్వాత కొంత సహాయం చేసి నిష్ఠురం పొందడం కంటే ముందే నిష్ఠురం పొందడం మీరు బట్ ఇన్ ఎనీ కేస్ మీరు నోన్ చెప్పే సందర్భంలో కూడా అంటే వాళ్ళ కోరికను మీరు తిరస్కరించే సందర్భంలో కూడా చాలా ప్రేమగా తెలుసుకో మంచి మధురంగా వాళ్ళకి అర్థమయ్యేట్లా చెప్పి చూడండి మేము కోరికను నేను మన్నించలేకపోతున్నాను మీరు అన్యత పాలన మరొక వ్యవస్థ చేసుకోగలవు అని ప్రేమగానే చెప్పాలి మర్యాదగానే చెప్పాలి కానీ ఆందోళన కలిగించే విధంగా చెప్పమే రాదు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ పరుషమైన పదజాలను ప్రయోగించటం నెంబర్ వన్ నెంబర్ టూ సత్యము వాక్యము అది యథార్థమైన వాక్యం అయ్యారు అసత్యం చెప్పకూడదు ఎప్పుడు కూడా అది సత్యం చెప్పడంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మాట్లాడుతూ ఒకసే లేకపోతే ఇప్పుడు నేను ఆ విషయం చెప్పాలని అనుకోవటం లేదు అంతే తప్ప నో అన్నట్లా మీకు వివిధ కాబట్టి మీరు ఫలానా తారీకుని ఎక్కడికి వెళ్తున్నారు మీరు అది నేను చెప్పాలని అనుకోవచ్చు ఒకప్పుడు హగర్వాడకు ఐడి క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎటు బయలుదేరారు ఎటు వెళ్తున్నారా ఏంటి అని అడుగుతా మీరు వాకింగ్ మీకు వెళ్ళి అని చెప్పచ్చు అంటే వారి ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు కాలేదు తిరస్కరించినట్టు కాలేదు మీరు వాకింగ్కి వెళ్తున్నారా మీరు ఎటు బయలుదేరలేదు నేను చెప్తాను ముందు మీరు వాకింగ్కి వెళుతున్నట్టున్నారు బాగా వాచ్ సుఖం వెళ్ళొస్తా అని చెప్పాలి అంతేకా ఎందుకంటే మీరు వెళ్తున్నది ఎక్కడికో చెప్పడం మీకు ఇష్టం లేని సందర్భంలో దాన్ని ఆ విధంగా డైవర్ట్ చేస్తాను కొంతమంది చేస్తున్నా అర్థం చేసుకోరు దాన్నే పూర్తి చేస్తారు అప్పుడు ఈసారి కలిసినప్పుడు చెప్తాను అని చెప్పి ఏదో చెప్పి మీరు బయటపడ్డారు మీ స్టాండ్ మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎట్టి పరిస్థితులలోనూ వరుషంగా మాత్రం మాట్లాడు నీకు ఎందుకంటే అనవసరం కదా నీకు అనవసరం కదా మీ పను మీద చూసుకోండి అని అనుకోవచ్చు అది పరుషం అవుతుంది సత్యం అది కానీ పరుషం ఉద్వేగాన్ని నేపించే మాట కాబట్టి సత్యాన్ని పలుకోవలేము ఉద్వేగమును కలిగించని విధముగా పలుకోలేదు ఆ సత్యము ప్రియమై వారికి వింటే వారి మనస్సుకు ప్రీతిని కలిగించే సత్యము పలుకోవలేము వారికి హితమును చేసే సత్యమును కూడా కొలుకోవలేదు నాలుగు కండిషన్స్ ఏక కాలంలో అది సాటిస్ఫై అయ్యే విధంగా మీరు మాట్లాడవలసి ఉంటుంది అంటే అక్షర ఇంటి నుంచి మాట్లాడడం చాలా కఠినం అవుతుంది ఇంటి నుంచి మాట్లాడడం తేలిక కాలం మీరు చాలా శ్రద్ధగా ప్రేమగా అభ్యాసం చేసి మాట్లాడి ఆ విధంగా మాట్లాడినట్లయితే ఆ మీరు ఒక్క తపస్సు చేసినట్టే అవుతుంది ఎంత బాగుంటుందో దీంట్లో దీన్ని కష్టమేంటే మీ మాట్లాడి తేజీ తెలుగులను ముందు మీరు పరిశీలించుకుని అర్థం చేసుకోవాలి మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో ఇది పద్ధతి కాదు అని మీరు అర్థం చేసుకుని ఆ మాట్లాడి తేదీ తెలువులను మోడిఫై చేసుకుని మార్పు తెచ్చుకుని ఈ డెఫినేషన్లో పుట్టే ఈ విధంగా కనుక మీరు అటు మాట్లాడుతూ ఉన్నట్లయితే రోజులో ఎంత ఎక్కువసేపు మీరు ఈ విధంగా మాట్లాడడం సంభవం కాదు ఎందుకంటే ఒకటి లేక రెండు లేక మూడు కండిషన్స్ సాటిస్ఫై అవుతూ ఉంటాయి తప్ప నాలుగు కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై అవటం చాలా కష్టం అవుతుంది ఆ విధంగా సాటిస్ఫై అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఎన్ని ఉంటే అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ఉంటాయి అన్నీ గొప్ప తపస్సుగా పరిగణింపబడతాయి మన సమాజంలో పూర్తే దేవాలయాలు పూజలు పురస్కారాలు తీర్థయాత్రలు స్నానాలు ఈహారాలే తప్ప వాగింద్రియముపై ఒక నియమమును పెట్టుకుని తపస్సు రూపంగా వాయింద్రియమును ప్రయోగిస్తా అనే దానిపై ఎవరిలో అసలు పండితులు కూడా శ్రద్ధ పెట్టారు కారణం ఏమింటే భగవద్గీతను అధ్యయనం చేసి జీవితానికి అన్వయించుకోవాలనే దృష్టి సమాజంలో చాలా తక్కువ ఎప్పటికీ ఇది పారాయణం చేసేద్దాం అది పారాయణ చేసేద్దాం అనే హడాల్దే కానీ భగవద్గీత ఒక శ్లోకం చదివి అర్థం తెలుసుకుని ఆచరణలో పెడదామనే ఆలోచనే ఉండదు చాలా తక్కువగా ఉంటుంది అయిగా వేదాంతం కూడా ఇది తక్కువే ఉంటుంది అదొక సమస్య కాబట్టి ఈ దీన్ని మీరు గమనించగలదు ఈ విధంగా మాట్లాడడం సంభవమేనా అనేది మీరు గమనించమనించి సంభవమే ఆ విధంగా మాట్లాడే అభ్యాసం చేసినట్లయితే అది గొప్ప తపస్సు అవుతుంది అది మొదటి మాట దాని భాష్యంతో గమని అనుద్వేగకరం దాని నా అదుఖకరం ఉద్వేగమును కలిగించనిది మాట పలుకు ఉద్వేగమును కలిగించకూడదు ఉద్వేగము అంటే దుఃఖము దుఃఖము పైకి పెళ్ళు బీచిక అలాంటి పరిస్థితి వచ్చిట్లా మాట్లాడుకోండి ఇది వేగం ఇది పైకి వేగము ఇప్పుడు కట్ట తీసుకుని నీళ్లు మీద కొట్టారనుకోండి నీళ్లు మామూలుగా ఎలా ఉంటాయి బాగా సామ్గా అదలిక లేకుండా ఉన్నాయి దాని మీద మీరు పైకి వేగంగా పైకి చెందినట్లు అదే విధంగా మీరు ఒక కొంచమైన ప్రధాన ఎత్తువాడు మీరు ప్రయోగిస్తే వాడు తిరగబడే సందర్భం అయితే వాడు చాలా వేగంగా తిరిగి తిరగతాడు అది ఉద్వేగం మీరు కనబడుతూనే వాడు తిరగబడే సందర్భం కాదనుకోండి వాడి జనపిల్లవాడు అవి ఉంటాడు వాళ్ళ ఇక్కడ మనకి ఎనబరాట నోరు మూసుకుంటుంటారు లేకపోతే మీ ఉంటాడు వాళ్ళ ఇంటితోటి మనకి నోరు మూసుకుంటుంటారు అలాగే సందర్భంలో వాళ్ళు పైకి ఆ ఉద్వేగాన్ని ప్రకటించకపోవచ్చు కాక దాని వారి మనస్సులో మనకు ఒక వేగమైతే ఉద్వేగమైతే కలిగి తీరు అటువంటి మాటను ఎట్టి పరిస్థితులలోనూ మాట్లాడకుండా ఉంది అదుఖతరం వాక్యం మాట్లాడితే ఇతరుల కలిపి దుఃఖమును కాకూడదు ఇక సత్యము అది సత్యమైన మాటే బలకాలి సత్యం కానిది పలకపోవడం రూమర్ మానం జరిగిందన్నది చాలా తప్పు మీరు వెరిఫై చేసుకుని సత్యమైనదే చెప్పాలి రూమర్లు చెప్పకూడదు ఉదాహరణకు నేను మీ దగ్గరకు వచ్చి నేను రాత్రి చల్లవారుసా ఉన్న నాకేమో దుర్గాదేవి చల్లవనప్పుడు నా దగ్గర చెప్పింది అని నేను మీకు చెప్పి అని అనుకోండి అది అసత్యము ఎందుకంటే ఏమని చెప్పాలి నేను రాత్రి నేను కళలో దుర్గాదేవి రూపము చూస్తున్నాను అని చెప్పే సత్యం అవుతుంది తప్ప దుర్గాదేవి నా కళలోకి వీడి కళలో కూడా వచ్చిందా ఎక్కడి నుంచో బయలుదేరి మీరు కళలోకి అలా వస్తుందా దట్ ఈజ్ ఆల్ నాన్ వీడు తను చూసినటువంటి కళ తన మనస్సు యొక్క ప్రాజెక్షన్ అనే సత్యాన్ని తప్ప ఆ మనస్సు యొక్క ప్రాజెక్షన్ కి సెలవులు పూలు అండి స్టోరీ లోకం మీద నేనే కళ పంపించడానికి సిద్ధంగా ఉండాలి కనుక జల్లి గుల్ తీసు కనుక ఇటువంటివి చెప్పాడు అనుకోవడం అది అసత్యం అలాంటివి చెప్పకూడదు ఆలోచించుకోవాలి కళల గురించి ఆ సత్యం గురించి చెప్పడానికి అంటే కళల గురించి కళ కలవేది అలాగే బయాల్గ్రఫీలోకి అనవసరం సత్యమైన వాక్యం చెప్పాలి కానీ మీ బయాల్గ్రఫీ లోకానికి చెప్పడం కనబడిన వాడికల్లా భయాత్రిరఫీ పెట్టుకోను ఎందుకంటే అలాగే భయాంతరఫీ నేనేమో హై స్కూల్లో ఇలాగండి కాలేజీలో ఇలాగండి కాలేజీలో నాకు ఈ మెడల్ వచ్చిందండి ఆ మెడల్ ఇచ్చినప్పుడు ఇలా అయిందండి అలా ఇందండి ఎందుకు ఇవ్వండి నేను ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది కదా అలాంటివి చెప్పుకోవచ్చు అంతేకా ఏమవుతుందంటే సత్యాన్ని మాత్రమే చెప్తాను అని మీరు అనుకుంటే మీరు చెప్పి మాటలు బాగా తగ్గిపోతాయి ఎక్కువ మెదలవు రెండు మూడు ఆరు అని చెప్పక్కర్లేదు కదా అలా అది సత్యమే అని చెప్పక్కర్లేదు కాదు అలాంటిది చెప్పడం కాబట్టి పలికిందేదో సత్యమే పలుకుతాను అన్నారనుకోండి అన్నట్లయితే ఆ యుద్ధాలు మీరు పట్టుబడి ఉన్నట్లయితే మీకు తెలిసిన సత్యము మాత్రమే నేను చెప్పాల్సి ఉంటుంది మీకు సందేహం ఉన్నదా అని నేను చెప్పకూడదు చెప్పినట్లయితే నాకు ఈ విధంగా స్పష్టంగా చెప్పాల్సి మీకు తెలియదు కానీ హోంవర్క్ చెప్పకూడదు సూపర్ స్ట్రిషన్ చెప్పకూడదు సూపర్ స్ట్రెషన్ సత్యం ఎలా ఉంటుంది సత్యం కాదు కాదు చెప్పకూడదు అలాగే జనులకు అంధవిశ్వాసములను అందజేయుద అనే కార్యక్రమాన్ని చేకూడదు చాలా తప్పదు దాని వలన జనుల యొక్క జీవితాన్ని మనం తప్పుదారి ప్రశ్నించిన వాళ్ళం ఇట్స్ ఎ మాస్టర్ సూపర్ స్టెషన్స్ని ప్రచారం చేయటం మోస్ట్ డేంజరస్ యాక్టి అది జనులకు చాలా పెద్ద అన్యాయం చేసినట్టు అవుతుంది అలాంటి కొన్ని చెప్పుకోవడం సత్యమని చెప్పుకోవచ్చు సో ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నాయనుకోండి అయినా సమాయించు ఓపిక కొట్ట కష్టం అనేది మనుషులకు వస్తుంది కానీ రాను లోపు రాదుకుండా మళ్ళీ నీకు కష్టం వచ్చేటప్పుడు ఎదుర్కోవడంలోనే నీ ప్రజ్ఞ ప్రకటమవుతుంది నీ ప్రజ్ఞ దాగి ఉన్న ప్రజ్ఞ బయటకొచ్చే ఉపాయం అది తర్వాత కష్టం అనే దాంట్లో నువ్వు అనుకున్న కష్టం అనే దాంట్లో కొంత కర్సెప్షన్ సమస్య కూడా ఉంటుంది అది కర్సెప్షన్ అంటే నువ్వు ఆ విధంగా భావనని బట్టి అది కష్టం అనిపిస్తుంది అది యథార్థంగా కష్టం కాకపోవచ్చు నువ్వు కొడుకు పరీక్ష ఫెయిల్ అయ్యేటట్టుకోండి అది కష్టం కాకపోవచ్చు నువ్వు అనుకోవడం కష్టంలో నువ్వు అనుకుంటున్నావు కాబట్టి కష్టంగా కావచ్చు సార్ కష్టం కాకపోతే ఒక తలుపు మూసేస్తే నువ్వు కనుక కొంచెం జాగ్రత్తగా పరిపిస్తే తప్పనిసరిగా ఇంకో తలుపు తెలుపుకు ఇప్పుడు సపోజ్ ఈ తలుపులన్నీ మూసేశాడనుకోండి ఇంకొకటి నుంచి రాత్రి ఇంటికి వెళ్ళడానికి లేదు బాబు చేసుకోండి లేదా కొంచెం ఈ తలుపు నుంచి అలా అంకారానికి వెళ్ళిపోవచ్చు అయితే బోడదాటి వెళ్ళవచ్చు ఎన్నో ఉపాయం దొరికి తీరుతుంది ఒక తలుపు మూసుకుపోతే ఆ తలుపు దగ్గరే కూర్చొని దాన్నే ఇలా కొట్టుకుంటూ మోటుబోతులను విలపించవలసిన అవసరం లేదు ఇంకో తలుపు తెచ్చుకుంటుంది అది లా ఆఫ్ నేచర్ అలా కాబట్టి కష్టము ఆపద అనే దాంట్లో ఉంటుంది కాబట్టి అది అది కష్టం కాదేమో నీకేం తెలుస్తుంది నీకు వస్తే తెలుస్తుంది నిజమే నాకు వస్తే నాకు తెలుస్తుంది ప్రస్తుతం నీకు వచ్చింది కదా అది కష్టం కాదేమో నువ్వు గమనించు పరీక్ష కష్టం కాదా ఏమో కాదేమో ఈ కష్టాలు నువ్వెందుకు నిర్ధారణ చేస్తావు కాదేమో కీతను ఒక అని ఇలాగే మనం బోధించి సత్యాన్ని చెప్పాలి కానీ నువ్వేమో శేషుడు నువ్వు బిడ్డడు ఆ ప్రసలు ఎవరికైనా వెళ్ళిపో నీ కష్టాలు తొమ్మిపోతాయని చెప్పాడు కొన్ని వాడు ఆ క్రసలు కొని కేజీ క్రసలు కొని ఎవరితో ఇస్తాడు ఈ కష్టం కొట్టిన కింది కసలు ఇంకొకటిస్తే నీకు అలాంటివి చెప్పకూడదు అలాంటి అంధవిశ్వాసాలను ప్రచారం చేయకూడదు నేను ఇస్తాను ఒక కేజీ వంద కేజీలు ప్రశ్నిస్తాను నాకు అర్థం మీరు ఎవరు తెలుస్తాడు చూస్తాను తెలియదు మాటలు చెప్పకుండా వాళ్ళు తెలియదు మా నేను లాత్రి టికెట్టు కొన్నాను అండి అది తల్లి ఉపాయండి అని అడిగాడు ఒకటి నాకు తెలియదు అని నాకు అలాంటివి తెలియదు చెప్పాలి అంతేగాని రెండు కేజీలు నీవు నువ్వు ఇస్తే ఎవరికైనా పోతాడు నీకు లాటరీ ఇస్తే లాటరీ తగ్గుతున్నాను ఇలాంటి ఎటువంటి సూపర్ స్టేషన్స్ని నేను లోకంలో ప్రవేశపెట్టకూడదు వాళ్ళ తప్పు దానివల్ల పెద్ద డిస్టర్స్ చేసినట్టు అవుతుంది ఒక ఒక మహాత్ములు నాతో ఉన్నట్టు చూడాలి నువ్వు నువ్వు నోరు మైకు ముందుకు వెళ్ళి ఉంచే వాళ్ళకి నోరు మూసుకుని ఉంటాం కానీ మైకు ముందుకు వెళ్ళి చెప్పాలని నువ్వు ముందుకు వస్తే ఆ చెప్పేది సత్యమైతేనే చెప్పలే చెప్పదు సత్యమైతేనే చెప్పు నన్ను ఎవరిలో అడిగారు ఎవరు విష్ణువుకి పిల్లలున్నారు శివుడికి పిల్లలున్నారు బ్రహ్మదేవుడికి పిల్లలు ఎందుకు నాకు తెలియదు మహాశేయా అని వాళ్ళ మన సంతానంతో మనమే పుష్టి పడుతూ ఉన్నాం ఇప్పుడు సంతానం ఎందుకు కలిగింది ఎందుకు కలగలేదు ఏమో ఇంకో హల్ గడి గారు నన్ను కాకినాడ గారు విష్ణువు గొప్ప శివుడు గొప్ప ఇప్పుడు నేను కానీ మా తండ్రి గారు కానీ నేను పద్నాలుగు కాలాల్లో ఎప్పుడు ఇటు విష్ణువుని కలిసి రావలేదు అటు శివుడిని కలవలేదు గొప్ప మాకు తెలియదు కాబట్టి విష్ణువు గొప్ప నేను మొదబుద్ధి చెప్తున్నాను అని ఎవడైనా చెప్పేటంటే వాడు సత్యం చెప్పట్లేదు విష్ణువు కాంట్రాక్ట్ కు శివ అని బోల్డ్ ప్రసంక్షన్ బేసిస్ లో దేదో మాట్లాడుతున్నావు తప్ప సత్యం చెప్పట్లేదు సత్యం అలా కాదు సత్యం ఏంటంటే విష్ణు అన్నా శివుడు అన్నా మీరు పెట్టుకున్న నామరూపాలు తప్ప ఒకే తత్వము అద్వయము అది అది సత్యము అలా చెప్పాలి సత్యం అలా చెప్పాలి అది నాల్మోస్ట్ సత్యమే చెప్పాలి ఉపన్యాసం చెప్పేవాళ్ళు మేము సత్యం తప్ప ఇతరము చెప్పము మాకు తెలియనిది మేము సందేహంలో ఉన్నది కేవలము నమ్మది నమ్మేది మేము చెప్పము సత్యమే చెప్తాము సత్య ఏది ఉన్నదో అది తెలుసుకుని దాన్ని సత్యం అంటారు దాన్నే చెప్తాము అని ఉపన్యాసం చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకుంటే ఉపన్యాసాల యొక్క నిడివి గంట నుంచి ఐదు నిమిషాలకు తగ్గిపోతుంది పది నిమిషాలకో చెప్పాలి కాబట్టి చాలా గొప్ప నియమం గొప్ప తపస్సు సత్యం చెప్పడం చాలా గొప్ప తపస్సు సామాన్యమైన విషయం తర్వాత సో సత్యహితం చెయ్యతే దృష్టా దృష్టా చాలా గొప్పగా ఉన్నాయి మా సో రామాయణంలో శ్రీకృష్ణ శ్రీరాముడు సత్యం బ్రుయ స్త్రియం బ్రూజ సత్యములు పలకాలి ప్రియమును సత్యముయము ప్రియము కానీ సత్యమును వాళ్ళు కానీ గురువాళ్ళకి మనం ఏదైనా ఉన్న విషయం చెప్పామనుకోండి వాళ్ళ మనస్సు కష్టపెట్టుకుంటారన్నప్పుడు చెప్పలేకూడదు సో నవ్వ్రూయా సత్యం సో ఇప్పుడు ఎవరైనా అమ్మాయి కనబడితే ఏ అమ్మాయి నువ్వు చిన్న అలగా ఉన్నట్టున్నారే అని చెప్పకూడదు ఎందుకంటే సమాజంలో పేరెడ్ లో అని ఒక పర్సెప్షన్ ఆ సంక్షణం ఒక వ్యతిరేకంగా మీరు చెప్పినట్లయితే అమ్మాయి ఏమంటుంది కాదనలేదు మనస్సు కష్టపడుతుంది అలా చెప్పకూడదు సత్యం కాబట్టి చెప్పేకూడదు అది ప్రియము కూడా అలా మరి అయితే ఎవరగా ఉన్నాయని చెప్పని చెప్పకూడదు ఎందుకంటే నల్లగా ఉన్నవాళ్ళని పుట్టింది నువ్వు ఎవరగా ఉన్నవాళ్ళు చెప్తారు అది అసత్యం మోడు చూసుకుపోయా సత్యం ఏం చెప్పదు అంతే తప్ప సత్యమంతం ప్రియముఖాని సత్యమును కూడా తప్పకూడదు బియంచే నాను రూపం బ్రూయ అది వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు చాలా సంతోషిస్తారండి కానీ అది సత్యము కాదు చెప్పకూడదు నేను ఎక్వీస్మెంట్ అంట ఇతరులను ఎక్వీస్ చేయటం అయితే వాళ్ళకి ప్లీజ్ చేయటం వాళ్ళ మనస్సును సంతోషపెట్టడం కోసం నేను ఏదైనా మాట చెప్పాను అనుకోండి ఎంతసేపు సంతోషపడతారు ఆ మాట వెళ్ళినా సంతోషపడతారు ఆ తర్వాత కొంతసేపు నీకు తెలిసిపోతుంది అతను చెప్పిన మాట సత్యము కాదు అని తెలిసిపోతుంది తెలిసిపోతే ఏమవుతుంది వాళ్ళ సంతోషం ఏమవుతుంది మీరు కాదు విశ్వసనీయత దెబ్బతుంది క్రెడిబిలిటీ దెబ్బతుంది సత్యము కానిది బ్రియమే అదుగాక సత్యము కానిది చెప్పలే సో ప్రియంచ నాను రూపము భూయాలి శేషధర్మ సనాతన ఇది సనాతన ధర్మము ఈ విధంగా మాట్లాడడం అన్నది సనాతన ధర్మము అని రామాయణం చెప్తారు మన వాళ్ళు సనాతన ధర్మము అంటే కర్మ చేయడము లేకపోతే ఏదో పారాయణ చేయడము సనాతన ధర్మము అది సనాతన ధర్మంలో కళ ప్రాథమిక స్థాయికి చెందిన విషయం ఇది సనాతన ధర్మంలో కళ ఉన్నత స్థాయికి చెందిన విషయం లేదా అని తెలుసు తెలుసుకోవాలి ధర్మంలో రెండు లెవెల్స్ ఉంటాయి ప్రాథమిక స్థాయి ఉన్నత స్థాయి మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో అని అని చెప్పండి నేను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను అని చెప్పండి యాభై ఏళ్ళ వాడు నేను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను అంటే ఎలా ఉన్నది మన మతం అలా తయారే యాభై వచ్చినా కూడా మతం యొక్క ప్రైమరీ స్కూల్లోనే వాడు విద్యార్థిలో ఉన్నాడు హై స్కూల్కి రావద్దు యాభై ఏళ్ళ సేపటికైనా హరిస్తూ రావద్దా ఎందుకంటే ఎవరైతే ఆత్మస్వరూపాన్ని వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళు చాలా తక్కువ మయస్సులో ఉండగానే ఈ ధర్మం యొక్క మతం యొక్క ప్రాథమిక స్థాయి నుండి పై స్థాయికి ఎదగాల్సి ఉంటుంది కమ్అట్ ఆఫ్ ది ప్రిలిమినరీ థింగ్స్ అని చెప్తారు కాబట్టి అది రామాయణంలో ఒక శ్లోకం సో సత్య ప్రియ హితం సత్యం అయింది ప్రియ హితం ప్రియమంటే అది వెంటనే దాని ఫలం కనపడుతూ ఉంటుంది దృష్ట అష్ట ప్రియని చెప్పారు చెప్పని కూడా సంతో అదే ఎంత మంచి మాట చెప్తావు అని నీ నోరు తీపి చేస్తాను అని వెంటనే లోపలికి వెళ్ళి లోపల స్పీటైట్ తీసుకొచ్చి చాలా సంతోషిస్తాడు అది దృష్టా హితము చెప్పారనుకోండి హితము నాకు ప్రయోజనము కనపడదు కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయండి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి చెప్పారు అనుకోండి అది వాళ్ళు విన్నవాళ్ళు ఇంకెందుకు నాకు ఎక్సర్సైజ్ పోలైతే ఆయన చెప్తాను ఈయన చదువుతాడే గుర్తులకు కదులుతా నాకు బాగా చెప్తున్నాడు అనుకుంటున్నాను లేకపోతే నా ఆ రోజున ఏం ఎందుకు అనుకోండి ఆ రోజు మా డాక్టర్ గారు భక్తులు తీసుకోవడం వల్ల ధ్యాన వస్తుంది ఒక నడవచ్చు లేదు అనుకో అంతే తప్ప ఈ చెప్పిన మాటని మనం పరిశీలిస్తాము అని అనుకో ఒకవేళ అనుకున్నాడు ఒకవేళ మీరు ఎక్సెప్షన్ చేయండి తప్పనిసరిగా మనం చెప్తాం అనుకోండి ఆయన అనుకున్నాడు అనుకోండి అనుకున్నాడు అనుకుంటాను అనుకున్నట్లయితే అది అతను ఆచరణలో పెట్టాడు దాని ప్రయోజనం ఒకటి ఎందుకు కనపడుతుంది నెల తర్వాత నెల తర్వాత ఒకటను యంగ్ మ్యాన్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఏదో బ్లాక్ పెయిన్ అదొక ఉందండి ఒక ఏం చేస్తున్నావు ఏదో టాలెంట్ ఏం ట్యాలెంట్ చేస్తున్నాయి ఇది మంచిది కాదు ఏ ఏ పెయిన్ కింద కూడా ఒక మొత్తాదు నుంచి మాట్లాడం మంచిది ఒక స్టూడెంట్స్గా పెట్టుకుని అత్యవసరమైనప్పుడు వేసుకోమని చెప్పారు తప్ప డెక్ట్రైన్ వాటి చూస్తారు దాడిలో పెట్టుకోవాలంటారా అది అది దాడిలోకి రాదు నేను ఏమైనా యోగా చేయకుండా యోగా కలిపి ఇన్వాల్వ్ పట్టుకుని యోగా చేయి అని చెప్పాను యోగా చేయాలని చెప్తే ఆ వాక్యము హితం వాక్యం కష్టంగా యోగా చేయకుండా దానికోసం మీరు పొద్దున్నే మిగతా అది చేయాల్సి వస్తుంది అది నిండానికి స్త్రీగా ఆ యోగాన్ని ఒక నెల రోజులు అభ్యాసం చేసేది పోయింది అతనికి నా మాటలో ఉండే మంచి ఎప్పుడు తెలిసింది నేను తర్వాత వచ్చింది హితము అనేది అలా ఉంటుంది ఇప్పటికప్పుడు మీకు నేను ఏం చెప్పాను ఈ పూజాధితము తీర్థయాత్రాధితము స్నానాలు ఇత్యాదులు అత్యంత ప్రాథమికమైనటువంటి స్థాయి దానికంటే పై స్థాయి కలదు అని నేను చెప్పాను చెప్తాన్ని వ్యాఖ్యానం చేస్తున్నా ఇది కొంతమందికి వినగానే చాలా ఇబ్బంది కలగడం కానీ ఆ ఇబ్బందిని అధిగమించి దాంట్లో ఉండే స్థలాన్ని గుర్తించి వాళ్ళు పరిస్థాయికి రాయగలిగితే అప్పుడు ఆ వచనము యొక్క ప్రయోజనం వాళ్ళకు అప్పుడు ఎప్పుడో కనపడుతుంది అంతేకానే ప్రియవచనము యొక్క ప్రయోజనము వెనుమెంటనే కనబడుతుంది కితవచనము యొక్క ప్రయోజనము దీర్ఘకాలం తర్వాత కనపడుతుంది మీరు కలిసిన పనుకు సత్యమై ఉండాలి ప్రియమై ఉండాలి అంటే వెనువెంటనే ప్రీతిని కలిగించేదిగా ఉండాలి దీర్ఘకాలంలో హితము చేసేదిగా ఉండాలి చెప్పినప్పుడు ఇతరుల వాడి మనస్సుకి అలగడి కలగకుండగా ఆందోళన కలగకుండగా ఉండాలి నా ఒక సందేశం ఇలాంటి వచనం చెప్పడము చాలా చాలా కఠినం విజేతనే వాంగ్మయం తపహ అన్నది చాలా గొప్ప స్థాయికి తపస్సు దాన్ని శంకరులు చూడండి ఏమంటున్నారు అనుద్వేగకరత్వాది వాక్యం విశేష్యతే సో వాక్యములకు వాక్యం అనే పదం ఉండాలి వాక్యం అనే పదం వాక్యం అనే వాక్యం కాదు వాక్యం ఒక పదం ఆ పదానికి మూడు విశేషణాలు వేశారు ఏం విశేషణాలు వేశారు అనుద్వేగకరం క్రియము హేకం సమాసం చేస్తే అనేది ఎడతీస్తే కాబట్టి ఈ మూడు కూడా దేనికి విశేషణములు అనేది వాక్యం అన్నదానికి విశేషణ ఈ విశేషణములకి మధ్యలో చా పెట్టారు అనుద్వేగకరం వాక్యం కృత్యం ప్రియ హితం చా చా పెట్టారు చా అంటే అండవేగకరం అండ ప్రియం అండహితం అంతే తప్ప అనుగ్రేయకం ఆర్ క్రియం ఆర్ హితం కాదు అయితే మూడింట్లో ఏదో అహు ఉంటే సరిపడం మూడు ఎందుకు విశేష ధర్మ సముచ్చయా ఈ మూడు విశేషములు ఆయా ఆ వాక్యములకుండే ధర్మాన్ని బోధిస్తుంది ధర్మము అంటే దానికంటే ప్రాపర్టీ బంగారము యొక్క ధర్మమేమి అంటే నెలలను నెలిక పచ్చగా నెల కానీ ధర్మం అంట ధర్మం అంటే ఇంకా వెళ్ళి నదిలో స్నానం చేయడమే ధర్మం అలా కాదు బంగారం యొక్క నగ్ని వే అగ్ని యొక్క ధర్మం ఏమి వేయి మంచు యొక్క ధర్మం ఏమి చాలా కాదు అవి ఆ ధర్మం కాబట్టి ఇక్కడ మూడు విశేషణములు ఉన్నాయి మూడు విశేషణములు వాక్యము యొక్క మూడు ధర్మాలని బోధిస్తున్నాం ఆ వాక్యానికి మూడు ధర్మాలు అనుగ్రేయకరము సత్యము ప్రియము మూడు కాదు నాలుగు నేను మూడు అంటున్నా పొరపాటు ఉద్వేగకరము సత్యము ప్రియము హితము నాలుగు మూడు కాదు నాలుగు ధర్మాలు ఉండాలి అలా నాలుగు నాలుగు ఇంట్లో పొందు మూడు ఉండొచ్చా రెండు ఉండొచ్చా ఒకటి ఉండొచ్చా ఎందుకని చా వేసేట చా లేదు ఏం అన్ని ధర్మములను సముచ్ఛేయం చేస్తుంది అండ్ ఇది బంగారం అనేది లోహము పచ్చగా ఉండున్నది తర్వాత నోబుల్ నోబుల్ వేలన్సీ వన్ అని మూడు ధర్మాలు చెప్తాను ఇప్పుడు బంగారం ఒకటి ఒకటి లేక రెండు లేక మూడు ఉంటాయా లేక ఒకటి అంద రెండు అండ మూడు ఉంటాయ బంగారం ఉంటే పచ్చగా ఉంటుందండి లేకపోతే నెల మెల్ల పెరుస్తుందండి అలా ఉంటుంది నిలబడగా ప్రస్తుంది రెండూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా శబ్దం చేత ఈ ధర్మములు నాలుగు కూడా ఏక కాలము వాక్యంలో ఉండాలి నాలుగు కూడా ఉండాలి రెండు మూడు ఉంటే పనికిరా పనికిరాదంటే తపస్సు అమ్ము వాక్యాలు ఉంటాయి కానీ వాటికి తపస్సు అనేటువంటి స్థాయి రాదు తపస్సు కాని రచనము పలకాల సరైన ఒకప్పుడు తపస్సు కాకుండా వాళ్ళ కలిసి వస్తే కలుపుతారు తప్పేమే కాదు కానీ అది తపస్సు మాత్రం నేను తపస్సు అయిగా వచ్చినే కలుపుతాను అని మీరు నిష్కేయించుకుంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి బాధ్యత ఇప్పుడు నువ్వు వంటాది చాలా బాగా చేస్తావు కొంచెం ఆయిల్ తగ్గించి ఉప్పు తగ్గించి నువ్వు చేసి నువ్వు తల బాగా సందేహం లేదు కానీ ఈ ప్రకాశం ఒక్క పుస్త ఆచరణలో పెట్టినట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది తద్వారా ఆరోగ్యంగా ఉన్నట్లయితే నేను ఎంతో సంతోషిస్తాను అని చెప్పారనుకోండి అది తపస్సే ఇప్పుడు నేను చెప్పిన వాక్యం తపస్సే దాంట్లో నేను అన్ని నాలుగు ధర్మాలను చెప్పించి మీకు వాక్య రచన చేసి చెప్తాను అంత ప్రియమో ఉన్నది హితమో ఉన్నది సత్యము అలాగే పిత్రులతోటి మైనా తుడు నువ్వంటే నాకు చాలా ప్రీతిగా నువ్వు ఇలా అలంక తిరిగేవనుకో భవిష్యత్తులో కష్టపడతావు అయితే యువనంలో కొంత కురుగు ఉంటుంది అయితే అంటే అందుకైనా ఇవ్వాలంటే నాకు క్రమకాలను నీకు అప్పుల స్థాయి పైసలు నా సమస్య కాదు నీ ఆరోగ్యం జరిగికూడదు ఇష్టం నీ చర్య దగ్గర నువ్వు జీవితంలో మనిషి కెరియర్తో ప్రయత్నొస్తే కృషి సంతోషిస్తేటువంటి హృదయది దయచేసి అర్థం చేసుకోవాల సొమ్ము కావాలని చెప్తే అని అన్నాడు అనుకోండి అది సత్య అది తపస్సు